నేనున్ను నాకు కొలద దినముల క్రిందటనే సహాధ్యాయిగా ఏర్పడిన కందుకూరి కృష్ణశాస్త్రి గారును ఉందుర్రు వెళ్ళవలసి వచ్చింది నీకు తిరుపతి శాస్త్రి సహాధ్యాయి కదా కృష్ణశాస్త్రిగారు ఎవరని అడగవచ్చును వినండి నేను గురువుగారి దగ్గర ప్రవేశించినప్పటికే తిరుపతి శాస్త్రి ప్రవేశించి చదువుచూ ఉన్నాడు అందుచే ఒకటి రెండు మాసముల గ్రంథము అతనికి కౌముదిలో ఎక్కువ ఆ కారణంచే ఇప్పటికింకను తిరుపతి వెంకటేశ్వరులకు సతీర్థభావమే కాని సహాధ్యాయత్వము లేదని తెలియకూరదను కృష్ణ శాస్త్రి గారును నేనున్ను ఉందూరు వెళ్ళకపోర్వమే స్నానానికి వెళ్ళి కాలువ ఇట్లు ఆలోచించుకున్నాము ఏమని అంటే శాస్త్రులు గారు కొన్నాళ్ల వరకునూ మనకు పాఠములు చెప్ప వీలు కాదు ఈ సందర్భంలో మనకు విద్యా విఘ్నం తప్పదు కాబట్టి కాశీకి వెళ్ళుదమా అని ఒకరితోనొకరము యోచించుకొనుచున్నాము యోచించుకోవటమే తడవుగా శుభస్య శ్రీఘ్రం కనుక తప్పక నేడే పెడదామని కూడా నిశ్చయించుకున్నాము త్రవ ఖర్చులకు నీ వద్ద ఏమున్నదంటే నీ వద్దనే ఉన్నదని ప్రశ్నించుకోవటంలో నా వద్ద మూడు డబ్బులను ఆయన వద్ద ఆరు అణాలున్ను నిల్వ తేలింది ెజవాడ నుండి కాశీకి మనిషి ఒకింటికి పద్దెనిమిది రూపాయలు సుమారు టిక్కెట్టుకు కావలను కదా ఎట్లాగంటే ఎట్లాగా అని అనుకుని బెజవాడ వెళ్ళే లోపల సంపాదించలేకపోతామా అని ధైర్యం తెచ్చుకున్నాము కవిత్వపు గడబిడ స్నానమైంది ఎట్లో తొందరగా భోజనమున్ను చేశాము ఎండగండి నుండి బయలుదేరి ఉందురు గ్రామం వెళ్ళి ధాన్యం వసూలు చేసి ఆ బస్తాలు తిరుపతి శాస్త్రి గారింటికి చేర్చే ఉపాయం చేసి ఆ మరునాడు కాశీ ప్రయాణపు సన్నాహంతో ఆ సమీపముననున్న గణపరం వెళ్ళినాము కాశీ ప్రయాణానికని చెప్పలేదు కానీ ఏదో కొంత యాచన ఆరంభించినాము ఏమిన్నో పలికినట్లు జ్ఞాపకం లేదు ఆ ఊళ్ళో ఒక సాహిత్య పండితుడు ఉండగా ఆ రోజున వారింట్లో భోజనం చేశాము ఆయనే కాకుండా ఆయన ధర్మపతిని కూడా సాహిత్య పరురాలు ఈ విషయము కడు ముగ్యమగుటచే ఆ పుణ్యదంపతుల దర్శనము మాకొక విధమైన సంతోషమును కలిగించి భవిష్యత్ సందర్భమునకు మంగళ సూచికముగా కనపట్టింది ఆ మరునాడు నెడమర్రు అనే ఊరు వెళ్ళాము ఆ గ్రామము శ్రీ శనివారపేట సంస్థానములోనిది జారజల్లి అనే సీమలో ప్రధాన గ్రామాల్లో ఒకటి అక్కడ జమీందారుల ఠాణా ఆఫీసు ఉన్నది ఆ సమయానికి ఆ ఎస్టేట్ మేనేజరు శ్రీ దుగ్గిరాల రామదాసు గారు అక్కడనే ఉన్నారు మేము ముందుగా ఠాణా కచేరీలోకి వెళ్ళి కొంత గడబెడ కవిత్వంతో చేయ మొదలుపెట్టినాము ఎవరైనా ఏదైనా అడిగితే కవిత్వంతోటే మాట్లాడటం మొదలుపెట్టేటప్పటికీ ఆ ఉద్యోగస్తులన్నారు కదా అయ్యా మీరెవరో చాలా గొప్పవారుగా ఉన్నారు మిమ్మల్ని మా యజమాని గారు చూస్తే వదిలిపెట్టరు కానీ వారిప్పుడు ఒక కార్యంలో చిక్కుకొని ఉన్నారు రాత్రి కానీ వారికి లేచమున్ను తీరిక కాదు ఈవేళ చాలా వయస్సు గతించిన వారి అప్పగారి ఇది అంత విచారకరమైనది కాకుండాను మీకు దర్శనం మాత్రం ఇవ్వటానికి అవకాశం ఉండదు మీరు ఒకటి రెండు రోజులు ఉంటే తప్పకవారు మిమ్మల్ని చూచి ఆదరిస్తారని చెప్పగా మేము ఎట్లో ఈ రాత్రే సభ జరిగే ఉపాయం చేయవలసిందని ఆ ఠానా ఆఫీసర్లను కోరితమి అట్లు కోరుటకు కారణమేమంటే ఆ రోజున ఆయా గ్రామాల నుండి పెక్కు మంది బ్రాహ్మణులు సంభవనకు వచ్చి ఉంటారు వారిలో నూటికి పది మంది అయిన పండితులు ఉంటారు వారి సమక్షంలో మనం కవిత్వం చెప్పటం మొదలెడితే అది ఆయనకు బాగా నచ్చుతుంది అలా నచ్చినట్లయితే కాశీకి వెళ్ళటానికి యావత్తు ఖర్చును ఆయనే ఇవ్వవచ్చును ఈ వేళ తప్పితే ఈ పండిత వర్గము ఇక్కడ తటస్థింపదు అని మాకు ఊహ కలిగింది మా ఊహకు అనుగుణంగా ఆ ఠానా ఉద్యోగస్తులు ఆ రామదాసు గారితో చెప్పి అనుసంధానం చేస్తామన్నారు మొదటి అష్టావధానం ఇది అంతా అయ్యేటప్పటికి సుమారు జామున్నర ప్రొద్దు ఎక్కింది ఆ వేళ ఊళ్ళో అందరూ అక్కడికే భోజనానికి పెడతారు కాబట్టి ఎక్కడా వంటలు లేవు ఏ నాలుగు గంటలకు ఐదు గంటలకు మేము కూడా ఆ సంతర్పణలోనే భోజనం చేయాలి ఈలోగా చేసే పనేమిటి సభలో చేసే కార్యానికి తగు కట్టుబాట్లు చేసుకోవాలి కాబట్టి ఇద్దరు మున్ను గ్రామానికి సమీపంలో ఉండే ఒక పొలంలో నీరు తోడుకునే ఈతం గుంటలో స్నానం చేసుకున్నాము నేను చిత్తైకాగ్రత కోసం గాయత్రి జపానికి మొదలుపెట్టాను ఆ సభలో ఒట్టి కవిత్వం కాక అష్టావధానం చేదామని నాకు కుతూహలం అయితే ఇంతవరకు ఎవరైనా చేస్తూ ఉండగా దానిని చూడనూ లేదు నేను చేయను లేదు వారు చేశారు వీరు చేశారని వినటం మాత్రం కలదు దానివల్ల ఏమి తెలుస్తుంది ఇప్పుడు క్రొత్తగా మొదలుపెట్టాలి దాని విధానం కూడా తెలియదు కవిత్వం మట్టుకు అప్పుడప్పుడు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను కూర్చోబెట్టి వారి వారి కోరికను అనుసరించి చెప్పుట కలదు ఇట్టి స్థితిలో పెద్ద సభలో అవధానం చేయటం అంటే మాటలా పోని ఎవరు చేయమన్నారు ఏదో చేతనైనంతలో నాలుగు పద్యాలు చెప్పి ఊరుకోరాదా అంటే అంత మాత్రానికి కాశీ ప్రయాణానికి సరిపడ్డ ద్రవ్యం ఊడిపడుతుందా పడదు అందుకోసం జపం ప్రారంభించాను కూడా ఉన్న కృష్ణశాస్త్రి గారికి కవిత్వం ప్రవేశం లేదు లేకపోయినా నాకంటే ఆయన సభకు తగిన లక్షణాలు తేజస్సు వగైరా కలవాడు వ్యాకరణం చదువుకున్నాడు స్మితపూర్వాభిభాషి జాతక భాగంలో చక్కని ప్రవేశం కలదు అంతకుముందే నా జాతకం చూచి నీది సభలలో పేరు పొందే జాతకమయ్యా అని చెప్పేవాడు నాడు కూడా ఈ మాటలే చెబుతూ నాకు ప్రోత్సాహం కలిగించాడు కానీ పిరికి మందు మాత్రం పోయలేదు నేను అదే దీక్షగా గాయత్రి జపం సాగించి అందరూ మళ్ళుగట్టుకొని భోజనాలకు వెళ్ళే వేళకు సుమారు మూడు గంటలు దాటే వేళకు ముగించాను ఇరువురము ఆ అలవేళ ఆ సంతర్పణలో భోజనం చేశాము భోజనానంతరం ఆయన బ్రాహ్మణాశీర్వచనం పుచ్చుకునే సమయంలో మా ప్రస్తావన వచ్చింది అప్పుడు ఆ రామదాసు గారు సభాస్తారుడైన పండితులను అయ్యా ఈ రాత్రి వీరెవరో కవీశ్వరులు సభ చేస్తారు కాబట్టి మీరందరూ ఆగి రేపట దయచేయవలసిందని కోరారు ఇంతకన్నా ఉందా అని ఆయా పండితులు ఆమోదించారు పెద్ద కుంకుమ భట్టుతో నేను సభలో కూర్చొని అవధానమునకు మొదలుపెట్టి అయ్యా మీలోనెవరైనా శాస్త్రార్థానకు ఒకరు దయచేయవలసిందని వినయంగానే కోరితని కాని నా కుంకుమ బొట్టుకు జంకియో ఏమో గాని నాకన్నా అనేకరిడ్లు గొప్పవారా సభలో నుండిన్ను నా ఎదుటికి వచ్చి ఒకరైనా కూర్చోలేదు అప్పుడు కూడా ఉన్న కృష్ణశాస్త్రిగారే శాస్త్రార్థం చేశారు తక్కిన పద్యాలు వగైరాలు అన్నీ ఏదో చెప్పి చెప్పితని గాని అందొక లోటు చేశాను యనమండుగురుని కూర్చోబెట్టి పద్యాలు చెప్పుటకు బదులు ఒక్కరినే కూర్చోబెట్టి ఒకటి తర్వాత వేరొకటిగా ఎనిమిది పద్యాలు మాత్రం చెప్పి ముగించాను ఇందులో ధారణ కష్టం లేదు సభ్యులు ఈ రహస్యం కనిపెట్టినట్లు లేదు ఈ సభనాటికి ఈ అవధానములను గూర్చి లోకలంతగా ఎరుగరు కాబట్టి మేము అడిగిన దాట పాడినది పాటగా సాగింది గురు అనుగ్రహమున సమస్తమును సమకూరుతుంది సభ్యులు సంతసించారు రామదాసు సంతసించారు మా కాశీ ప్రయాణమును కూడా రామదాసుగారికి తెలిపితి ఇరువురికిన్ ఎంత ఖర్చగునో రమారమిగా అంతయు రామదాసు మాకు బహుమానంగా ఇచ్చారు కాశీ ప్రవేశం అట నుండి గుండుగోలను గ్రామం వెళ్ళితిమే అక్కడ కూడా చిన్న సభ జరిగినట్లు జ్ఞాపకము అట నుండి ఏలూరు ద్వారా బెజవాడకు వెళ్ళి అట రైలెక్కినాము భువనగల్లు స్టేషన్లో దిగి వత్సవాయి గ్రామం ద్వారా జగ్గయ్యపేటకు వెళ్ళి తిమి వత్సవాయిలోనొక రోజు ఆగితీమి అక్కడ జొన్ననమును భుజింపవలసి వచ్చెను ఆ కారణముచే ఒక పూటే గాని రెండో పూట భోజనముతో పనే లేకపోయింది జగ్గయ్యపేటలో కోమట్లు చాలా ధర్మ పొరులు మా గురువుగారు అప్పుడప్పుడు ప్రస్తావించుచుండగా విని ఉండటం చేత ఆ ఊరికి వెళ్ళటం తటస్థించింది తదనుగుణంగా ఆ ఊళ్ళో శ్రీరామరాజన్న అనే వైశ్య వృద్ధుడు మాచే పురాణం చెప్పించి ఒక వారం రోజులు ఆపి తగుమాత్రంగా మమ్మను సన్మానించాడు అట నుండి మళ్ళీ రైల్వే స్టేషనుకు బోనగల్లు వెళ్ళినప్పుడు త్రోవలో మక్కపేటలో నీలకంఠయ్య గారు అనే ఒక రాజయోగిని సందర్శించితిమి ఆయన బ్రాహ్మణుడే కాడని కొందరు బ్రాహ్మణుడే అని కొందరు ఇటీవల తగువలాటలు పెట్టుకొని ఒకరినొకరు వెలివేసుకొన్నట్లు పిమ్మట వింటిమి కానీ ఆయన జాతికి ఎవరైనాను సిద్ధ సందేహం మాత్రం లేదు ఆయన కూడా మమ్మల్ని సన్మానించాడు పిమ్మట సికింద్రాబాదులో దిగినాము రాత్రి తొమ్మిది గంటల వేళ దిగినప్పటికీ స్వగృహమునకు వెళ్ళినప్పటికంటే అనేక రెట్లు అధికముగా వేడి నీళ్లు స్నానములోనైన ఉపచారాలతో పుచ్చా లక్ష్మయ్య ఆతిథ్యం ఇచ్చారు ఆ నిరతాన్నదాత గృహమునందే మరి రోజులు ఆ పట్టణం చూస్తూ ఆగినాము వెళ్ళేటప్పుడు ఆ గృహస్థు నాకు వారింట్లో ఎప్పటి నుంచో నిలవ ఉన్న సిద్ధాంత కౌముదని కూడా ఇచ్చినాడు అక్కడ రైలెక్కి వాడీ స్టేషన్లోను మళ్ళా ధోండు జబ్బలపూరు స్టేషన్లోనున్ను దిగి మహారాష్ట్రల హోటల్లో చేసి అటు బిమ్మట ప్రయాగలో దిగి త్రివేణి సంగమ స్నానం చేసుకొని ఆనాడే రాత్రి సుమారు పన్నెండు గంటల వేళ కాశీలో దిగినాము ఎవరో రైలులో కలిగిన పరిచయం వల్ల ఏదో ఒక మేడ మీదకు తీసుకు వెళ్ళినారు మిగిలిన రాత్రిని గడిపితిమే రోగ కవిత్వం నాకు అప్పటికప్పుడే తలతిప్పు వ్యాధి కొంచెం ఉండేది అది ఎకాయకీని రైలు ప్రయాణం చేయటం చేత కొంత విస్తరించి నిద్రపట్టనేలేదు అదన్నీ కాక అంతకు పూర్వం మా గురువుగారు చెబుతూ ఉండే మాటలు కొన్ని జ్ఞప్తికి వచ్చాయి కాశీ గంగా క్రొత్తగా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తుందనిన్ను ఆ పరీక్ష కాగిన వాళ్ళనే అక్కడ ఉండనిస్తుందనిన్ను ఆగని వాళ్ళని కొద్ది రోజుల్లోనే వెళ్ళగూడుతుందనిన్ను చెబుతూ ఉండేవారు ముఖ్యంగా ఆ పరీక్ష గ్రహణి వ్యాధి అంటువ్యాధి అయిన అతిసార రూపంగా కనపడుతుందని కూడా వారే చెప్పేవారు అప్పుడు ఆ మాట జ్ఞప్తికి వచ్చి చేతనైన పని గంగాదేవి మీద కవిత్వం చెప్పడానికి మొదలుపెట్టాను నాకు చిన్నప్పటి నుండిన్ను రోగనివృత్తికై కవిత్వం చెప్పటం అభ్యాసం అని పలువురురిగినదే కావున విస్తరింపనవసరం లేదు ఆ కవిత్వం కాళికాది స్తోత్రమాలలో అచ్చుపడే ఉన్నది కాని అప్పటి శైలిని తెలుపుటకిక్కడ నొకదాన్ని మాత్రము ఉదాహరిస్తాను అంగోద్భవహిత జాపట ప్రసంగే రంగత్తర హంసే తుంగ ప్రకటంగసే గంగే కృపాంతరంగే రాత్రి భోజన సదుపాయం తెల్లవారిన తరువాత తెలుగుదేశపు విద్యార్థులు తరచుగా నివసించే నారద ఘట్టానికి వారి వారి సహాయం మీద వెళ్లగలిగిమి ఆ ఘట్టానికి వెళ్లే వరకే మాకు అయోమయంగా ఉన్నది గాని వెళ్ళింది మొదలు అందరూ స్వదేశీయులే కనుక స్వదేశములో ఉన్నట్లే ఉన్నది వెళ్ళిన మరునాడే నాకు రాత్రి భోజనం కూడా కుదిరింది కాశీలో పూర్వం చదువుకున్న మహాపండితులందరూ ఒంటి పూట తిని చదువుకున్నవారే అనేక సత్రాలు ఉన్నాయి కానీ ఆయా సత్రాల్లో ఒక పూట మాత్రమే పగలు రాత్రి శుద్ధ శూన్యమే అయితే గోధుమ రొట్టెలు వేయటం ఆచారం గనుక ఆ రొట్టెలు అలవాటై పడటం మొదలు పెడితే రాత్రికి ఆకలే వేయదనన్నీ అందుచేతనే వత్సరాలకులది పూర్వం పండితులు ఏకభుక్తంతో ఉండి చదువుకోగలిగినారని చెప్పగా విన్నాను దానికి తథ్యంగా ఇంకొక్కటి కూడా మా గురువుగారు చెప్పేవారు మంత్యన్న ఘనాపాటిలు ముఖ్యంగా యాచనే జీవనంగా కలవారు ఆ కారణంచే తరచు పరవాసం చేస్తూ ఉంటారు పరవాసానికి బయలుదేరింది మొదలు మళ్ళా ఇంటికి వెళ్ళే వరకును ఏకభుక్తమే చేస్తారు ఆ కారణం చేతనే పరవాసంలో వారి ఆరోగ్యం చెడకుండా ఉంటుంది అని గురువుగారు చెప్పగా వింటిని అది నిజమే కావచ్చును కానీ నాకు మాత్రం వెళ్ళిన మరునాడే రాత్రి భోజనం కుదిరింది కానీ లేనిచే నేనచ్చట ఉండనే లేకపోదును ఈ రాత్రి భోజన సదుపాయం ఇటీవల తెలుగు విద్యార్థులకు మాత్రమే కాకినాడ కాపరస్తుడు శ్రీ పైడా వెంకన్నగారు ప్రతిదినమున్ను ముప్పది మందికి ఏర్పాటు చేసినాడు ఈయన సత్రం సాగించటం మొదలుపెట్టిన తర్వాత కొందరు నలుగురికి ఐదుగురికి పెట్టడానికి ఏర్పరచారు కానీ ఏమైనా అవిచ్ఛిన్నంగా ఈ వెంకన్నగారి సత్రమే జరిగేది అతి త్వరలో నాకు రాత్రి భోజన సదుపాయం కుదరటానికి కారణం కవిత్వమే ఆ నారదఘట్టంలో పలువురు తెలుగుదేశపు విద్యార్థులు ఉన్నా ఒకరున్ను కవిత్వం చెప్పేవారు లేరు శాస్త్రంలో కొంతమంది ప్రవేశం విద్యార్థులకు దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజన సౌకర్యం ఏర్పరచటం పరలోక సాధకమనే నమ్మకం దీనికి కారణం జమీందారులు విజయనగరం ఇండోరు తంజావూరు గ్వాలియర్ సంస్థానాల వారు యాత్రికులు ఉండటానికి పెద్ద పెద్ద విశ్రాంతి శాలలు కట్టించేవారు అందులో నిత్యాన్నదానం జరిపేవారు ఈ భవనాలలో కూడా కొంతమంది వెసులుబాటు ఏర్పరుచుకొని కొద్ది మొత్తంలో తమ సత్రాన్ని కూడా సాగించుకునేవారు జమీందారులు ఏర్పరిచిన నిత్యాన్నదాన పథకాలు తెల్ల భరించలేక కొద్ది సంవత్సరాలలోనే అంతరించిపోగా వెంకన్న ఏర్పరిచిన సత్రం మాత్రం స్థలాలు మారుతూ సుమారు డెబ్భై ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగిందట కలవారున్నా సంస్కృతంలోనైనా మంచి సాహిత్యం కలవారు లేరు తెలుగులో ప్రవేశం కలవారు లేరని చెప్పనే అక్కరలేదు అట్టి స్థితిలో నన్ను చూచేటప్పటికీ మన దేశస్థులందరికీ ఎక్కడలేని ప్రేమ కలిగింది వీళ్ళందరూనూ నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి అంతవాడు ఇంతవాడు పైగా అష్టావధాన శతావధానాలు చేస్తాడు అని ఉన్నవి కొన్ని లేనివి కొన్ని చెప్పేటప్పటికీ ఆ సత్రాధికారికి నా మీద ప్రేమ పుట్టి వెంటనే నాకు రాత్రి భోజనం ఏర్పాటు చేశాడు ఇక నాతో వచ్చిన కృష్ణశాస్త్రికి రాత్రి భోజనం కుదరాలి ఏదో ఒక వారం పది రోజులలో కుదురుస్తామని విద్యార్థులు చెబుతూ ఉన్నారు మధ్య మధ్య ఆ పోస్టులు కూడా ఖాళీ తటస్థిస్తూ వచ్చింది ఆ ఖాళీలో కొత్తవారిని ప్రవేశపెడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అందుకోసం నిరీక్షిస్తూ ఉండగా కృష్ణశాస్త్రి గారికి గంగ పరీక్ష ప్రత్యక్షమైంది ఆ కారణం చేత ఆయనకు రాత్రి భోజనం మాటట్టే ఉండగా పగటి భోజనంతో కూడా పనే లేకపోయింది ఆ అనారోగ్యంతో సుమారు ఇరవై రోజులు శ్రమపడి తుదకు ఆయన స్వదేశ సిద్ధమై త్రోవ ఖర్చులకు సొమ్ము అన్నగారి పేర వ్రాసుకొన్నాడు నా ఆయన కూడా బీద కుటుంబంలోని వాడే కొంత ఆలస్యంగా ఆయన అన్నగారు సొమ్ము సొమ్ము వచ్చేటప్పటికీ దైవకృప వల్ల కృష్ణశాస్త్రి గారికి ఆరోగ్యం కుదుటబడ్డది ఆ కారణం చేత వెడదామ మానధామ అని తటపటాయిస్తూ ఆయన తుదకు స్వదేశానికి వెళ్ళక కాశీలోనే ఉండి భాష్యాంతం చదువుకొని పిమ్మట కొన్ని సంవత్సరాలకు స్వదేశానికి వెళ్ళినారు విద్యా వ్యాసంగం ఇక నేను గంగని ప్రార్థించటం వల్లను నా ఎందా కాశీవిశ్వేశ్వరునికి దయే కలిగిందో చెప్పలేను గాని స్వదేశంలో కన్నా మంచి ఆరోగ్యముతో ఉండటం తటస్థించింది జిర్రున చీదని స్థితిలో ఉండి కావ్యపాఠం చదువుకునే ఇద్దరు విద్యార్థులకు గురుత్వం చేస్తూ శ్రీ నోరిసుబ్రహ్మణ్య శాస్త్రుల వారి వద్ద వ్యాకరణం తరువాయి చదవటానికి మొదలుపెట్టాను నాకు అప్పటికి దేశంలో కౌముది పూర్వార్థం సమాన ప్రకరణం కొంతవరకును ఉత్తరార్థం థింజంతం కొంతవరకును అయినది అంతేకాకుండా ఎవరేది చదువుతుంటే అది విని అంతో ఇంతో గ్రహించే శక్తి ఉండటం వల్ల తత్వబోధనులోనేమి మనోరమలోనేమి శేఖరంలోనేమి కొన్ని కొన్ని సంగతులు కూడా శ్రీ బ్రహ్మయశాస్తుల గారి కృప వల్లనే తెలుసుకోగలిగాను ఈ కారణం చేత కాశీలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రుల వారి వద్ద పరిభాషేందు సేకరణలో అది వరకు విన్న తరవాయి నుంచి అనగా యదాగమ పరిభాష వద్ద నుంచి మొదలుపెట్టి కోముదితో పాటు దానిని కూడా చదువుతూ ఉండేవాడను చదువు దేశంలో విశేషంగా జరగటం లేదు కాని కాశీ మహాపట్టణములో నివాసము అనేక చిత్రములు అనేక ఉత్సవములు అనేక సభలు క్రొత్త దేశము క్రొత్త ఆచారములు ఇవన్నీ మనస్సును ఆకర్షించి అక్కడ ఉన్న కాలమంతా అంతా చక్కగా ఉల్లాసంగా జరిగింది చదువు మాత్రం స్వదేశంలో జరిగినట్టు కాసిలో జరగదు అనధ్యయనాల చిక్కు కాశీలో చాలా ఉంది మాట్లాడితే ఏదో వంక పెట్టి అనధ్యయనం పండితులైన పూర్వకాలంలో ఎప్పుడో గాని నేను కాశీ వెళ్ళేటప్పటికీ మన దేశంలో కాశీలో చదివి అక్కడనే పేరు ప్రతిష్టలు పొంది వచ్చిన వారు చాలామంది ఉన్నారు ఒకటి మాత్రం ఉంది ఒక్క ప్రదేశంలో అంతమంది అన్ని శాస్త్రాలలోనూ కావాలంటే మాత్రం దొరకరు ఏమైనా మా విద్యార్ దశనాటికి కాశీ నుంచి వచ్చిన పండితుడంటే ఒక పెద్ద పర్వతంలాగు మా మనస్సుకు తట్టేవాడు ఈ దేశంలో చదివినవాడంటే వారి కన్నా ఎంత గొప్పవాడైనా మా మనసుకు ఎంతో తక్కువగా కనపడేవాడు తెలివితేటలు ఉండాలి తగిన గురు శుశ్రూష ఉండాలి వ్యాసంగం ఉండాలి అంతేగాని దేశంలో చదివినా ఒకటే కాశీలో చదివినా ఒకటే అయితే మాత్రం అంత విచారణ చేసేదెవరు కాశీలో అన్ని ఏళ్ళున్నారంటే ఎన్ని ఏళ్ళున్నారంటే చెప్పుకునే మాటల మీద గౌరవించేవారే గాని పాండిత్యమెట్టిదనే మాట జనసామాన్యానికి అక్కరలేదు కదా ఎవరో ఒకరు ప్రాజ్ఞతను బట్టి విచారించేవారును పూర్వకాలమందున్నట్టు ఈ శ్లోకపాదం వల్ల మనం తెలుసుకోవచ్చు కాశీ గమనమాత్రేణ నాన్నంభట్టే ద్విజాహ ఏమైనా వ్యాకరణానికి కాశీ తర్కానికి నవద్వీపము మీమాంసకు దక్షిణ దేశము వేదానికి కృష్ణా గోదావరి తీరాలు అనాదిగా ప్రసిద్ధి ఇలా ఉన్నను వేదస్రౌతాలు తప్ప తక్కినవన్నీ కాశీలో మన దేశము కన్నా నెక్కువగా అతిశయోక్తి మాత్రం లేదు తాంబూలం భోజనం నేనప్పుడు చదువుకోదలచినది వ్యాకరణం మాత్రమే దానికి స్వదేశంలోనే బోలడు గురువులు కలరు కాశీకి వెళ్ళనే అక్కరలేదు కానీ నేను అనుకున్న తాంబూలపు చిక్కు దేశంలో వదలటం అందులో మా గురువుగారి ఊళ్ళో వదలటం ఎట్లు అది కాశీలో వదిలింది రోజు ఒకటి రెండు మూడు సార్లే కాకుండా ఎన్నిసార్లు తాంబూలం సురీతి సున్నము కలిపి నలిపిన పొగాకు సహితంగా అందరూ వేస్తారు Come on.